మీరు మాట్లాడే దేవుడు శక్తిమంతుడు నా దీవాన్ని శోధ్యం చేసాం అబ్రహ్ సాకులు గొప్ప దీవ వాట్లాడండి నాతో మీరు మాట్లాడండి అధుభాత్మల్ బిజైు తొలగించి అలా మీకు సెలెండ్ అవుతుందా మీరే వాక్యం ద్వారా మాట్లాడాలి బలపర్తి సైతం చేయాలని కలిసి మేసిన ఎలా ఇక్కడ ఏమవుతుడు రోమ సంఘంలో పౌరు భక్తులు భయపడుతున్నాయి హలో లుయ్యూ రోమ సంఘంలో ఏదో భయం ఉండొచ్చు అలా లుయ భయం ఎక్కడ వస్తుందో అక్కడ దేవుడు బట్టి భయపడకండి ఎక్కడ భయం వస్తుందో బిడ్డలకి ఏం లేదు తన వాకు ధర బలపడతాడు జీవుడు అది అయ్యండి ఏసుప్రభు పొద్దు మీరు పౌడర్ నేను వస్తా అంటారు పోయినప్పుడు ఓడలో పోతుంటు ఆ నీళ్ళలో యేసప్రభు ఎండుస్తున్నారు నడుచుకుంటే వస్తుంది అంటే ఇందుకు భయం ఎందుకు వచ్చినట్టే వీళ్ళు ఇంకా సరిగా ఉన్నారు శిష్యులు మేము ఏసుప్రభులు ఎండుస్తున్నాను కానీ ఏసుప్రభు ప్రేమ ఏసు ప్రభులు పురుగుగా తెలుసుకోలేకపోయింది స్వార్థలను చూస్తాం భు ఎంత కాలం వాళ్ళకి బలపడతాడు అంతగా యేసు ఏం చేస్తున్నాడు యుద్ధం నేర్పిస్తులోకం ఎట్లా జీవించాలా ఎట్లా జీవో నేర్పి ఆయన కానీ ఏసు ప్రభు పూర్తిగా నేర్చుకునేవాళ్ళు అలా ఎప్పుడు శిల్వా దర్శనం చూసిన చూసినాక తిరిగి నేర్చినాక యేసు వచ్చి మళ్ళా మీకు శుభంగులుగా మీకు సమాధానం కలిగంగా మీరు పక్షుతాత్మ కోసం కనిపెట్టుకొని యేసు చెప్పులో అప్పుడు దేవుని వాచ్ంపు లోబడి మరి పక్షుతాత్మకు లోబడి ధైర్యంతో చేసిన దేనికి భయపడలే అంట మరణం ఇచ్చిన వాళ్ళు భయపడలే అంట అలా అలుయ అంటే రోమ సంఘానికి ఇక్కడ బలభాస ఎందుకు వచ్చేసిన పద్నాలు వచ్చిన ప్రయత్ని దేవుని ఆత్మచితమైన నడవాలంట ఏం చేయాల మ్యామ్ నడవాలా మనం ఆగిపోదు మడవాలూ విశ్వాసం లో దాని తర్వాత ఏంది హిందీ లోకం అంట హిందీ యొక్క ఇడారి డోరేలో ఉన్నాం మనం అంటే ఈ డోరే మండదు కనుక దానిలో మనం సంచరిస్తున్నాం అలా అంటే శపించింది శిస్తున్నాం అంటే నడవాలంట నడితే ఎట్లా ఫస్ట్ ఏమి చాలా నడవాలా ఫస్ట్ విశ్వాసంలో నడవాలా ప్రార్థన జీతంగా ఉండాలా వాక్యం జీతం ఉండాలా అప్పుడు చూస్తున్నాడు మనతో ఏమైతే భయపడతాడు అలా అలయ్యా చూడండి నీళ్ళు సరిగ్గా ఉందో వాళ్ళు భయపడతాడు సంగు ఏం చేస్తున్నాడు బలపరచడం ఈ రోజు మనకు బలపరచడం ఏమంటూ జీతం అక్కడ దేవుని ఆత్మ ఎంతో నడిపి వాళ్ళు దేవుని కుమారైన అలా అలయ్యా సైతాన్ని ఏం చేస్తున్నారు గుర్తుపడుతుంట సైతాన్ని గుర్తుపడుతున్నారు మనం ఎట్లా మనకు ఏం చేస్తుంది భయపడతానికి వస్తుంది మన సరిగ్గా వెంటనే భయపడుతుంది ఎప్పుడు భయం ఉంటది చదువుకుంటాం ఎప్పుడు మనం దేవుని ఆత్మలో మనం నడిపింపబడతాడు దానికి భయపడదు దాన్ని ఏం చేస్తాం మనం ఎడగొట్టి విజయం సాధిస్తాం అలా అలిగా కలవరిశీలలో మన్నిషించి ఏం చేస్తున్నాడు మనం విజయం ఇచ్చినాడు నమ్మి భాషను తీసుకుని రక్కింపబడము ఏమనగా నా ఉందా దయ్యతారు మీ పాములు తన తక్కువ దేవుడు వాగ్వాదించారు మనకు అలా అలిగా మనం ఎందుకంటే మనం స్వయంగా ఉంటాం మన దయ్యం ఇంతమంటాయి అలా అలిగా ఏం చేయాలి ఆత్మలు ఎత్తిగల అతిథులను ప్రార్థించి తో ఉండాలా సాగిపోవాలా దేవాన్ని ఆత్మ నన్ను సాగించు నన్ను నడిపించు చిన్నపిల్లలు లేక అల అని చెప్పాల దేవుని ఆత్మ నడిపి దేవుని కుమార్ కనుక ఎన్న బయపలకు అలా దాసం పొందే అలా ఇంత ముందు ఏముందో దాసం లోకము అలలియా అంటే దేశం ఆత్మ మీరు పొందలేదని చెప్తున్నాడు భయపడాలంటే మీరు భయపడద్దు అనుకు మీరు పిరికి ఆత్మ దేశం అంటే పిరికి ఆత్మ అని పొందలేదు మీరు మీరు యువలని ప్రముఖం చూపిస్తున్నాడు పౌరు భక్తుడు అని అడిగాడు మీరే ఉన్నాడు ఈ లోకంలో ఉన్నాడు గొప్ప దాన్ని జయించున్నాం మన యువన పాత్రలో దాన్ని జయించున్నాం మనం అలాంటి ప్రతిదం మనకు యుద్ధం ఉంది రాత్రి వేళ యుద్ధం ఉంది పకటి వేళ యుద్ధం ఉంది ఈ ఆత్మీయ పోరాటం భయంకర యుద్ధం ఉంది కనుక దానిలో మనకు విజయం ఉంది ఎప్పుడు మనం సాగిపోవాలా అంకేమంటున్నా పొందలేదు కానీ అలా అది ఆ సినిమాలో మరణించి మనకేం చేసుకుంట మనం తీసుకు మనం తీసుకోలేదు ఆయన తన పాలను పెట్టి మనకు ఏం చేసుకున్నాం తన రత్తులు మనకు మీద అధికారం లేదు మన శరీరం మీద దేని మీద ఆయనకు అధికారం ఉంది అలరు చెప్పి ఆయన ప్రవర్తనకు మనం ఆయన సంవత్సరం ఆయనకు లోబడి ఉండాలా ఆయన వాటికి లోబడి మన నిరసన ఉండాలా ఆగిపోవద్దు ఇంకా ఆత్మ తెలివని అలనియ అబ్బాతని మనం మరో వ్యర్థం అలది పసిధులను మరో పెరుతలు అల పతిలో గురించి ఆయన మన సహాయకుడు ఆయనే రాదు మొదబెట్టమంటే ఆయన మీద ఆధార నువ్వే నా దేవుడు మొదబెట్టమంటే నువ్వే దేవుడు అక్కడ నిశ్చిత మన ఆత్మచుల మనకి శాస్త్రం నిశ్చిత్వం కావాలంటే ఏం చేయమంటాడు అక్కడ వారసులం వారసులం శ్రమ పొందాలంట వాళ్ళని పీస్తో కూడా శ్రమ పొందు పండుగ వారిసు ఎక్కడ అక్కడ వారసులం ఉంటాయి ఎందుకంటే ఈ లోకంలో ప్రాపర్టీ ఉంటుంది ఈ లోకంలో ప్రాపర్టీ ఎవరు చెల్లిస్తుంది పుట్టిన బిల్డలు చెల్లిస్తుంది పుట్టిన బిల్డలు అదే మనకి ఏం చేస్తుంట మరి మగల పల్లో బారట అందుకో యశ్వరావు చెప్తాడు నేను వెళ్తున్నాను మీ పై సిద్ధంగా తనను సిద్ధం చేస్తాను మీ పైలరా మీకు చెప్పారు అలా చెప్పండి అలా ఇక్కడ మన చెప్పారు తీసుకో మహిమ కదా మన ఏడ మన ఏడల అత్యక్ష ఇప్పుడు శ్రమం ఇప్పుడు వెళ్ళాలి పలు ఎట్లా చెప్తున్నా చెప్పాలా ఈ కంచి కను శ్రమేమిరు నా ప్రభు ఎంత సలభం ఉండరు ప్రాణం పోయెంత క్తం పోయేంత అంత శ్రమబు నేను పొందింపి లేదు నాన్న అని చెప్పాలంట అలాగే పది రెండు జల ఆత్మలో ఎదుగాల ఆత్మలో ఎదిగల పలు ఎదిగలంటే ఒకటే ఎంజాల మనం సేవ చేస్తే పోవాలా పలు ఎం జల సేవలు చేస్తే పోవాలా సేవ అవుతుంది మీతో బలపడతా దేవుడు మనతో బలపడతాడు సేవలు పోతే అధికమవుతుంది సేవల పోతే అధికమవుతుంది అలాగే ఎన్నో అది పది జూడాలి దినప్పుడ ఇష్టం ఎప్పుడు మనం ఒప్పుకోని ఏంటి నానే ఆయన ప్రము అని ఒక్కరైనా రక్షణ పడుతుంది అంటే కూడా రక్షణ ఉంది ఇంకేమైనా కూడా అక్కడ ఆయన ఎందుకు విశ్వాసంలో ఎప్పుడు సిగ్గుపొంద అంటే ప్రభు రాక వరకు మేము జర సిగ్గుపొందంట ప్రభులో ఉంటే ప్రభులు ఆక సిగ్గుపరం ఆ దినం అనేందుకు సిగ్గుపడతానంట అనేకులు సిగ్గుపడతారంట చూడండి ఆదమ దేవుడు నిరసన పోయిన బరి దగ్గరగా ఒక సిగ్గు రాలే ఎప్పుడు ఆ సర్పడ ఉన్నాక ప్రభు వచ్చినాక ఆదమ ఎక్కడను అంటే ఆదమ నేను దిగంబర్గా ఉన్నాడు నీకు దిగంబర్ చెప్పేవాడు ఎవరు అని చెప్పా ఇదిగో ఇచ్చిన ఆవాద ఒకరు చెప్తున్న వాళ్లకు పాప సమతా తలంపు రాలేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఆ తల విషయంలో చేసి మన పాపం కూడా కూర్చుడు మన పరిస్థితి వచ్చి తల సలు భాగస్థానకు వచ్చినాడు ఇంకేమర్చుకోగ్గుపడరు చెప్తున్నాయి ఎట్లా విశ్వాసం పెడతారో ఇక్కడ నిండు వాళ్ళు చెప్పలేదు ఇప్పుడు మాకు చెప్పిండు చెప్పినందుకు అని చూస్తున్నావు చర్చి వచ్చిన పైన వచ్చిన అతవిశ్వాసం వచ్చింది ఇంత వల్ల ఏం చేసింది విశ్వాసం వచ్చింది ప్రభు కోసం చెప్తా మనంది ఏం చేయాలి ప్రభుత్వా ఇతర కేసు మన సాక్ష్యం మన వాక్యం చెప్పాలా చెంత వల్ల వాళ్ళకి విశ్వాసం వస్తుంది ప్రభు వల్ల ఇంకేమంటు ప్రకటించి వారు లేకుండా ఎట్లా ఉండరు అలా దేవుల ప్రకటించు కదా ఏ కాలంలో దేవుడు పంపించి తన ఆత్మ నేనే ప్రభు మన పాపం కోసం రుచి పడినాడు నేనే నిజమైన దేవుడు ఒకసారి భయంకర కోపం వచ్చింది ఒక బ్రదర్ ఉండే బ్రదర్లు ఉండే వచ్చి మా ఇంట్లో విగ్రహం ఉండే అంటే దేవుడు చదిగ్గు లెఫ్ట ఆయన వచ్చి ఒకటే చెప్పిన ఏమన్నాడు ఇది అన్ని తొక్కి పడేసాలన్నాడు నా దగ్గర తొక్కి పడేదా అంటే వ్యక్తులని భయంకర వచ్చేసింది నాకు ఇట్లా చెప్తుంది మాది మా ఇంత తొక్క అప్పుడు అసలు బ్రదర్ ఉండే ఒక బ్రదర్ ఉండే సేవ చేస్తు వాళ్ళు అందరు పెట్టి క్రమంగా అన్న సేవలు పంపిస్తే పంపిస్తే పంపిస్తే పంపిస్తే ఈ సైతానికి లెక్ష్మింటాయా ఈ రక్షణకి ఇట్లాంటిస్తాయా అని దాని తెలియదు తెచ్చుకొని ఇంతవరకు ఆ భయం అది కానీ ఏం చేశాను నేను అప్పుడు ప్రభు తెలుసుకున్నా ప్రభుత్వేంటి భయపడా నడిపితే నాకు కొంచెం తిరికిత వచ్చింది భయం శోధడు దేవుడు తప్పిస్తే తప్పిస్తే ఇంతవరకు కాపాడు ఇంతవి ముందు వాళ్ళకు కాపాడతాను ఆ విశ్వాసంలో దేవుడు ఇంతవరకు స్థిరపరక్షోధం అలా మనం శ్రమల్లో పోకుంటే మనకు విశ్వాసం లేకుండా ఎవడ ఎట్లా ప్రకటించాను మనం అసధ్యం కదా అసధ్యం ప్రభుత్వం నేను చిన్నప్పుడు క్రిస్యన్స్లో చదివినా టెన్స్ క్లాస్ వరకు చెప్తాను నాకు ఇష్టం చెప్పలేదు వాళ్ళ ట్యూషన్ పోతుండే వాళ్ళ స్కూల్లో వాళ్ళు చేస్తుండే ఎప్పుడు ప్రభుకుని చెప్పలేదు ఒక అన్ని రోజులు ఇస్తూ వచ్చి మా ఇంటికి స్వాస చెప్పింది వచ్చినక వద్ద మాన అమ్మ పోయేది రోజు రోజు మా కొడుకు అమ్మ బాగా ప్రయోజిస్తుండే అమ్మ పోయే పోతే పోతే అసలు అవి పోతే వచ్చి సేవలు నడిపించి దేవుడు ఇంతవరకు కాపాడు ఇంతవరకు సిద్ధపరచు అలా ఎప్పుడో చచ్చిపోతుండే ఎప్పుడో చచ్చిపోతాడు భయంకరం అలాసే వ్యక్తి ఉండే డబ్బులు తీసే వ్యక్తి ఉండే డబ్బులు అంటే డబ్బులు ఉంటుండే బిజినెస్ ఉండేది వాళ్ళు పక్కన మంతా నన్ను సంపాదన చేసే ప్రభుత్వం పయసి నన్ను తా పాత్ర రక్షించుకోండి తన ప్రారంభించుకు నిలబడదు ఈ నిలబడతాడంటే ఆయనతో చిత్తంధాల ఎప్పుడో చచ్చిపోతాడు అండదాల లేకపోతే ఇక్కడ లేకుండా గుంపులేకపోతుంది దాని ద్వారా ఇంకో చూద్దాం వచ్చినాయి ఇంట్లో వచ్చి అప్పు బ్రదర్ మన బ్రదర్ వచ్చింది వాళ్ళు వచ్చి అంటే ప్రభు ఇలా దగ్గర బలపరుచును కలి మనం అది మన గుర్తుపట్టాలా చదువు ఎక్కడి నుంచే వాళ్ళు ఎదురు ప్రకటించి దారి ఉంది మన ప్రకటించే పాదలు ఎంతో సుందరం అలా మనం ప్రకటించాలి ప్రకటించే మనం క్షమా అలా మన క్షణిక అంటే వెంటారసంటాయి అలా ఒకటి వాక్యం మనకు వెంటారుసం ఉండదు నిన్న ఇప్పుడు రోజు చెప్తున్నాను గురువు దగ్గర పోతుండ్రో ఇలా గురువు దగ్గర పోయిన ఒక చంద్రలోకి తీసుకు వస్తాడు ఆ చంద్రలోకి తీసుకువస్తే ఆ దయ్యం ఎలగొట్టలేకపోతే ప్రభు అంటాడు ఏంది ఇక్కడ తీసుకురావాలి అంటారు నేను ఎంతకాలం సహించును అంటాడు ప్రభు అది నాకు ఇంటార్థం ఉంటది అంటే ప్రభు చెప్పేది ఏంది మళ్ళీ ఏంది అంటే ఎంతకాలం సహించునంటే నేను ప్రాధ చేసి పాపము ఉండవచ్చును కదా ప్రభుకు దుఃఖం పెడితే పాపమే కదా అది పాపమే కదా అది ఎంత అర్థం ఉంటుంది అంటే ఇతరులకు చెప్పాలా నా జీతంలో ఎవరు చెప్పిండ్రు నా జీతం ఎందుకు వచ్చింది ప్రజలు చచ్చిపోతుండే ఇంతమంది చచ్చిపోతుండేమో అంటే చెప్పండి మేము చెప్పాలా అంటే ఆ శిశుల శరీరం కానీ ఎంత మాత్ర ఆ సిల్వ రేషులు పక్షుల కోలికి ఏం వాళ్ళ ఎప్పుడు వాళ్ళ పేరిత భయపడేలేదు అలా ఎప్పుడు సాగిపోయినారు అలాది భయం హెచ్చరికలు వచ్చింది సాగిపోయినారు ఆ శిశు మన సేవలు మనకు దేవుడు మనకి ఇచ్చిన కాక మనకు సాగిపోవాలంట అలా దేన్ని భయపడద్దు అలా ఏం చేయడం ఆ సముద్రానికి మాట్లాడేది కానీ బలవంతులు కావాలంట అలాక ఏడు సంఘాలు ఏడు చాలా పశ్చిమ దేవునికి డోగోడు అపా అంటే వాడికి యుద్ధం ఉందా లేదా ఆత్మే పోరాటం ఉంది కానీ ఇక్కడ ఇస్తున్న సంగతి ఆత్మని పోరాడానికి సిద్ధపడ జరిగితే లేదు మీరు పడుకోండి మీరు రాండి ఇక్కడ వాకి వినికోండి యుద్ధం నేర్పిస్తలేదు వేసుకు ఉన్నప్పుడు శిష్యుడికి యుద్ధం నేర్పలేదు శిష్యుడికి పోయి యుద్ధం నేర్పిస్తున్నారు యుద్ధం నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళు పోయింది శిశులు తిమ్మతికి పౌరం నేర్పించారు నాకు మళ్ళీ తిమ్మతి చెప్పినప్పుడు అంటే అలాగా మనం యుద్ధం సిద్ధపడాలి ఉండాలంటే చదువుతో కాదు పాపం నుంచి యుద్ధం చేయాలా సైతం నుంచి సైతం తంతు నుంచి యుద్ధం చేయాలా దాని నుంచి విజయం పొంది కూడా సాగిపోవాలంట అలా చెప్పే దేవుడికి లో కూడా ప్రభు దగ్గర వచ్చింది కదా ప్రభు ఏం చేసినా గర్జించలేదా కొంతకాలం చదువు నుంచి ఏమన్నాడు వాడు వాళ్ళు ఓడిపోయినా కానీ ఏం చేస్తాను నేను గెలుస్తాను ఏం చేస్తాను వాళ్ళ దాని గుండగా సైతాన్ గుండగా నేను గెలుస్తా నేనే గొప్పగా అని చెప్తానే వస్తాను కానీ దాని ఏం చేయాలను సాగిపో నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు నాలో ఉన్నారు సైతానా నీకు తొత్తునికి అధికారం ఇచ్చారు మార్చుల పదాలు నీకు గ్యాప్ ఉండేదా సైతానా నేను తొత్తు నా వేసుకున్న పాత్ర వెంటనే వాళ్ళు పాటిస్తాను దేవుడు ఇచ్చిన వాటిని